కానీ అక్కడ మోషధర్మశాస్త్రంలో ఆ యొక్క అవకాశం లేదు వెంటనే శిక్షింప శిక్ష రావాలి అతని మీదకి మోష ధర్మశాస్త్రం చూసుకుంటే మనం కదా కృప అట్లుంది మన ప్రభు కృప చూడండి ఏమంటున్నాడు దేవుడు కృప పద పదహారు వచ్చినప్పుడు ఆయనే పరిపూర్ణతలో నిన్నే మనం అందరం కృప వెంబడి కృపని పొంది కదా అయితే చూడండి కృపా సత్యము ఏసు ద్వారా కలిగాను అయితే ఎవ ఎవడును ఎప్పుడైనా నువ్వు దేవుని చూడలేదు తండ్రి రము అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచను అయితే కృప మనం చూసినాము దేవుడు కృప వెంబడి కృప ఇలా కానీ సత్యం అంటే ఏంటి సత్యము సత్యం అంటే శిక్ష శిక్ష ఒకవైపు చూస్తే సత్యం అంటే శిక్ష మనం ఇంకోవైపు చూస్తే సక్ష సత్యం అంటే దేవుని వాక్యము దేవుడు కదా దేవుడు మనకు యోహన స్వార్థలో అంటే మనం చూసినాము ఏమని దేవుని వాక్యమే వాక్యమే సత్యము అని అంటున్నాడు దేని వాక్యము సత్యము ఇంకేంటంటే కృప కృప తర్వాత సత్యం ఫస్ట్ మొదట ఏమొచ్చింది కృప దాని తర్వాత దేవుడు సత్యమును అని అంటున్నాడు కృపయు సత్యము నేచు ద్వారా కలిగాను అని అంటున్నాడు కదా సత్యము అంటే శిక్షకు అది సాదృశం అంటే రూపాంపని కృప వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తికి మారు మనసు అనేది కలగకపోతే అప్పుడు శిక్ష వస్తుంది ఆ వ్యక్తి మీదకి కానీ వెంటనే దేవుడు శిక్షించడు ఈ యొక్క పోత ఎందుకంటే సమస్యను దేవుడు ఏం చేసిండు నూతనగా మార్చినడు పాత నిబంధన యొక్క యొక్క దేవుడు తీసేసిడు అంటే చూడండి ఏమంటుండంటే ఏసు క్రీస్తు ద్వారా కలిగాను ఎవడును ఎప్పుడైనా దేవుని అంటే చూడలేదు అంటున్నాడు ఎవడు కూడా దేవుని చూడలేదు చూడండి మనము మనము మోషే ఇంకా అబ్రహాం ఇసాకు యాకుబోలు దేవుని చూసిరా అని స్వరం విన్నారా మరి ఇక్కడ ప్రభు అంటున్నారు ఎవరు కూడా అంట దేవుని ఎవడైనాను చూడలేదంట కానీ ఎవరును ఎప్పుడైనా దేవుని చూడలేదు తండ్రి రమునున్న అద్వితీయ కుమారుడు ఆయనను అని అంటున్నారు ఎందుకు తండ్రిని రములున్న కుమారుడే బయలుపరిచిన దేవుడిని దేవుని మనము గ్రహిస్తే తండ్రియే కుమారుడే ఉన్నాడు కాబట్టే కదా కుమారుని బయలుపరిచినాడు ఆ యొక్క తండ్రిని ఆయన బయలుపరుస్తున్నాడు తండ్రి ఏమో కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు కుమారుడేమో ఇక్కడ అంటే తండ్రిని బయలుపరిచినాడు మనకు వాళ్ళ మనకు ఆయన యొక్క ప్రవక్తలు మోషే అబ్రాహ్ విశాక్ వీళ్ళందరూ కూడా కదా విశ్వాసం ద్వారా దేవుని చూసి కానీ వాళ్ళు ఆయనను ముఖాముఖి అంటే డైరెక్ట్ చూసిన వాళ్ళు ఎవరు లేరు ప్రవక్తలలో కానీ మోర్షి అబ్రామ్ ఇసాక్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళందరి విశ్వాసం ద్వారా ఏ బేలు మొదలుకొని కూడా అందరి విశ్వాసం ద్వారానే దేవుని చూసింది కానీ డైరెక్ట్గా చూసిన వారు లేరు కానీ ఇప్పుడు మనము మన ప్రభు వచ్చిన తర్వాత డైరెక్ట్ అనేది చూస్తున్నాం మనం ఏసుప్రభుని యేసు ప్రభుని చూస్తున్నాం ఎందుకంటే చూడండి తండ్రిని ఎవ్వరు కూడా ఇంతవరకు చూడలేదు ఎప్పుడైతే మన ప్రభు వచ్చిండే లోకానికి అప్పుడు మనం తండ్రిని చూసినాము అంతకు ముందు ఎవరు చూడలేరు తండ్రిని ఎందుకంటే చూడండి వ్యూహాన్ వ్యూహాను సువార్తలో చూస్తే ఏమని మన వ్యూహాను సువార్త పద్నాలుగు ఎనిమిదిలో ఏమంటుండంటే ఫిలిప్ ఏమంటుండడు తండ్రిని కనపరచడం మాకు అదే మాకు చాలు అని మన ప్రభుని అడుగుతుంటే ప్రభు ఏమన్నాడు నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే నేను తండ్రి ఏకమే ఉన్నామని అంటున్నాడు అక్కడ ప్రభుత్వ చూడండి ఆదిలో ఉన్న యొక్క వెలుగు ఆ గొప్ప వెలుగు భూమి ఆకాశం సృజించిన ఆ గొప్ప వెలుగు ఎవరు మన యేసుప్రభే కదా అక్కడ తండ్రిగా ఉన్నాడు ఇక్కడ కుమారునిగా ఉన్నాడు చూడండి అయితే ఏంటంటే తండ్రి ఏం చేస్తున్నాడు కుమారుడు గురించి కుమారుని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చిచ్చున్నాడు ఈయన నాకు ప్రియా కుమారుడు అని కుమారుడు ఏం చేస్తున్నాడు తండ్రిని బయలుపరుస్తున్నాడు ప్రతి విషయంలో నా తండ్రియే మాట్లాడుచున్నాడు నేను కాదు నా తండ్రియే బయలుపరుస్తున్నాడని మన ప్రభు అంటున్నాడు అయితే చూడండి మనం కూడా ఇప్పుడు చెప్పండి మనం కూడా మన తండిని చూసిన వారమే కదా ఇప్పుడు మనం తండ్రిని చూసిన మనం కూడా ఏసు ప్రభు వచ్చిన తర్వాత అందరూ తండ్రిని దేవుని చూశారు కానీ అంతకు ఎవరు కూడా దేవుని చూడలేదు అయితే ఏమంటున్నంటే ఇంకా వ్యవహాను ఎనిమిది పన్నెండులో చూస్తాం మనము మరలా ఏసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించిన వారు చీకట్లు నడవక జీవకు వెలుగు కలిగి ఉండు ఉండునని వారితో చెప్పాను మరలా దేవుడు ఏమే ఏమంటున్నాడు ప్రభు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవారు చీకట్లో నడవక వెలుగు కలిగి ఉండవురు అని అంటే చూడండి మనం ఇక్కడ నా సువార్తలో చూస్తే ఆయనను ఆయన ఆయన లోకమునకు వెలుగై ఉండేను అని ఇక్కడ మనకి వ్యవహాన్స వార్తల్లో మనం చూస్తున్నాం కదా అయితే ఆ వెలుగు ఎవరు ఏసు ప్రభు కదా వెలుగు అందుకే మన ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు కదా ఏసు నేను ఈ లోకమునకు వెలుగును అని అంటున్నాడు తర్వాత మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే తొమ్మిదో వచ్చినా కూడా ఏమంటున్నాడు చూడండి తొమ్మిదో అధ్యాయము మళ్ళా మరల దేవుడు ఏమంటున్నాంటే ఇంకా నేను అది రాసుకోలేదు కానీ చెప్తున్నా గుర్తు చేసుకొని ఏమన్నాడంటే ఇంకో దగ్గర దేవు నేను ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ లోకమునకు వెలుగు వెలుగును అన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను అయితే చూడండి ప్రభు ఉన్నప్పుడు ప్రభు ఉన్నంత కాలం లోకము లోకంలో వెలుగు ఉండేను అని అంటున్నాను కదా ప్రభు మరి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకానికి వెలుగు చెప్పండి ప్రభు వెళ్ళిన తర్వాత కూడా కదా అందరిని వెలిగించి వెలిగి వెళ్ళిండు ఆ రోజు నుంచి ప్రభు వెళ్ళి దగ్గర నుంచి ఎవరెవరైతే ప్రభుని అంగీకరిస్తున్నారో వాళ్ళందరూ వెలిగింపబడుతున్నారు లోకంలో కదా ప్రభు యొక్క వెలుగు వెలిగింపబడితేనే ఉంది ప్రతి ఒక్కరు దేవుని వెలుగుని కొందుకొని వెలిగింపబడుతున్నారు కానీ కానీ చీకటి అక్కడెక్కడ చీకటి ఉంది కానీ ఆ వెలుగు ఆ చీకటిని తీసేస్తుంది ఎక్కడమైనా చూడండి ఎక్కడైతే దేవుని బిడ్డలు అడుగు అక్కడ చీకటి పారిపోయి వెలుగు వస్తుంది అంటే ప్రభు వెళ్ళిండు కానీ ఆత్మగా పశుదాగగా మనలో ఉంటూ ప్రభు కదా వెలుగుతూనే ఉన్నాడు ఈ లోకంలో ఇప్పటికి కూడా ఉన్నప్పుడు వెలుగుంది ఆయన వెళ్ళిన తర్వాత కూడా ప్రభు ఆయన ఎవరైతే ఆయనను అంగీకరించి నిన్ను మనసు ఆరాధిస్తారో సేవిస్తున్నారో ప్రభువుని వాళ్ళ ద్వారా లోకం అంతా ఉంది కదా మనమంతా కూడా లోకానికి వెలుగై కదా మన ప్రభు అంటున్నాడు అయితే మనం కూడా లోకంలో ఉన్నంత వరకు వెలుగే ఉన్నాం కాబట్టి మనము వెలుగుని విదచెళ్ళాలి మనమంతా కూడా ఎందుకంటే దేవుడు జీవపు వెలుగై ఆదిలో ఆయనే అల్లాడి ఆ చీకటిని చూసి కదా అల్లాడి ఆయన రెండు వేల సంవత్సరంలో ఈ లోకానికి వచ్చిండు మన ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ చీకటిని తీసి మరలా వెలుగుని ప్రకాశింపచేసిండు దేవుడు అందరి మీద ఈ వెలుగు దేవుని వెలుగు అయితే చూడండి ఏమంటున్నాడు మళ్ళీ దేవుడు మనము పద్నాలుగు ఇరవై మూడు లో ఒకసారి చూస్తున్నాం మాటని చూడండి పద్నాలుగు ఇరవై మూడు కేసు ఒకరు నన్ను ప్రేమించిన డెల వాడు నా మాటలు గాయకొ గాయకొను అప్పుడు నా తండ్రి వాన్ని ప్రేమించును మేము వాని యుద్ధకు వచ్చి వాని యొద్ధ నివాసము చేతము నన్ను ప్రేమిం వాడు నా మాటలు గాయకొనాడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే అని అంటున్నాడు మళ్ళీ ఇక్కడ కూడా తండ్రిని మనకి దేవుడు బయలుపరుస్తాను ఇక్కడ కూడా నేను కాదు మాట్లాడుతుంది నన్ను పంపిన తండ్రిదే మాట అంటున్నాడు ఎందుకు మా మాట దేవుడు ప్రభు తండ్రిని చూపిస్తున్నాడు బయలుపరుస్తున్నాడు చూడండి ఎందుకంటే ఆ యొక్క తండ్రి తండ్రియే మన ప్రభువే ఉన్నాడు మన ఏసు ప్రభు తండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన మరలా మళ్ళా బయలుపడుస్తాడు మరలా మళ్ళా దేవుని తండ్రిని మనకి చూపిస్తున్నాడు దాని తర్వాత మనం చూసుకుంటే దాని బుర్రలు పో ద్వారమును నేని అని దేవుడు మాట్లాడింది కదా చూడండి ఒకసారి పద్నాలుగు ఇరవై మూడు పదవ యోహన్ పదవ అధ్యాయము తొమ్మిదో వచనంలో ఏమంటాడంటే ప్రభు నేను ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షింపబడిన వారి లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయిచుడును అని అంటున్నాడు దేవుడు ఏడు వచనం చూసుకుంటా కాబట్టి సుమారుల వారితో ఇట్లా గొర్రెలు పో ద్వారమును నేనే అని అన్నాడు చూడండి ఎవరైతే ఆ వెలుగుని ధరించుకుంటారో మన ప్రభు యొక్క వెలుగుని ధరించుకుంటాడో మన ప్రభుని అంగీకరించి ఆయనని నేను మనిస్తూ ఆరాధించాన్ని వెంబడిస్తారు చూడండి వాళ్ళంట ఎట్లా ఉంటారంట ఆ లోపలికి పోవచ్చు ఆయన ద్వారినే తప్ప ఎవరు తండ్రి యోధకు దేవుడు అలాగే నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడలా వాడని వాళ్ళు రక్షింపబడిన లోపలికి పోచ్చు బయటికి వచ్చు మిగతా లోపలికి పోవచ్చు బయటికి వచ్చు అంటే ఏమని అర్థం ఇస్తుంది మనకి మనము శరీరంగా ఈ శరీరకంగా ఈ లోకంలో ఉన్నాం ఆత్మలో మనం దేవుని యొద్ ఉన్నట్లే కదా అయితే ఆత్మలో మనం ప్రభు దగ్గర ఉంటున్నాము మనము లోపలికి బయటకి తిరుగుతున్నాం మనము లోపలికి బయటకి దేవుని యొక్క రాజ్యంలోకి పరలోకంలోకి వెళ్తున్నాము చూస్తున్నాము బయటకు అర్థమవుతుందా మనకి అట్లనే చూడండి లోపలికి బయటికి వచ్చితూ మిగతా మేయి చుండును అని అంటున్నాడు దేవుడు మనం ఇక్కడ ఇప్పుడు ఎక్కడున్నాము మనం ఆత్మలోనే దేవుని వద్దనే ఉన్నాం కదా మనము మనం శరీరకంగానే ఇక్కడ ఉన్నాం కానీ శరీరంలో ఆత్మలో మనం ప్రభు దగ్గరనము ప్రభు దగ్గరం కాబట్టి మనము ఎట్లయితే మన భక్తుడు అంట మూడు ఆకర్షణ వరకు వెళ్ళేసి వచ్చిందంట అట్లా మనం కూడా మన యొక్క ఆత్మలో దేవుని దగ్గరికి వెళ్తూ వస్తూ మళ్ళీ లోకంలో ప్రకటిస్తూ చీకటిలో మనం వెలుగుని ప్రకాశింప మనము ఉంటున్నాము చూడండి ఏమంటున్నాడు ఇంకా దేవుడు ఎఫ్సీరో రెండు ఆర్లో మరి ఒకసారి కీర్తన గ్రంథంలోకి వెళ్తాము యాభై యాభై ఆరు కీర్తన పన్నెండో వచ్చినాను పన్నెండు దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడుకున్నట్లు నీవు నా పాదములను తప్పించి ఉన్నావు అని ఇక్కడ దావిది భక్తులు అంటున్నాడు కదా చూడండి నేను జీవపు వెలుగులో దేవుని జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు మనము జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించుచున్నాము మనము మనమందరము చూడండి ఆ యొక్క వెలుగులో సంచరించిన మనము ఎన్నడూ కూడా మనము సిగ్గు మనకి ఎప్పుడు కూడా సిగ్గుపడ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు అంటూ నేను జీవపు వెలుగు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి నా పాదమును తప్పించినాడు దేవుడు కూడా మనను కూడా ఆ చీకటి నుంచి ఆ మరణం నుంచి మనల్ని తప్పించిన దేవుడు ఎందుకంటే దేవా నరణంలో నుండి నా ప్రాణము తప్పించి ఉన్నాము దేవుడు మనని యొక్క మరణం అనే ఒక మరణం అనే ఒక ఉచ్చిలో నుంచి మనల్ని విడుదల తప్పించి జీవకు వెలుగులో ఆయన నడిపించున్నారు మనం ఆయనతో సంచరించుచున్నాము ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాము అట్లా ఉన్నాము మనము దేవుడు ఎక్కడికి వెళ్తే మనము అక్కడికి వెళ్ళాలి ఆయన ఎటు మనల్ని తీసుకెళ్తే అటు వెళ్ళాలి ఆ విధంగా మనం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం కానీ మనని ఆల్రెడీ దేవుడు కరలోక మందు మనల్ని కూర్చోబెట్టుకున్నాడు తన తనతో ఇది ఈ వాక్యం ఇందాక నేను ఇక్కడ ఇక్కడ ఎఫేసి రెండు ఆరులోంది ప్రభు అక్కడ ఒక మనల్ని కూర్చోబెట్టిండట చూడండి దావేది భక్తుడు ముందుగానే అంటుండడు ఆయన నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు అని చెప్తున్నాడు జారి నా పాదంను తప్పించి ఉన్నాడంట దేవుడు చూడండి ఎవరి పెళ్లిగైతే ఆయన మీద ఆయన ఎవరైతే ఆయన వెలుగు ఎవరి మీద ప్రకాశించాలందరూ జీవ వెలుగు జీవకు వెలుగు పొందుకున్నారు జీవకు వెలుగు తాగిన వారు మరణం నుంచి తప్ప తప్పించిన పడ్డవారు కాబట్టి కాబట్టి చూడండి దేవుడు అంటున్నాడు అందుకే ఆయన ద్వారం తప్ప తండ్రికి ఎవరు రాడు అని అంటున్నాడు ఇంకేమంటున్నాడు ఆయనది విశ్వాసం ఉంచేవారు ఎట్లుంటున్నారు లోపలికి పోచు బయటికి వస్తూ వెళ్ళబట్టుకోతూ మిగత మే చూడండి అంటే అని అంటున్నాడు గొర్రె గొర్రె మేసే మిగతా ఏంటి మనమంతా దేవుని గొర్రె పిల్లల లాంటి వాళ్ళేమో కదా మనం మనకి ఆత్మీయ ఆహారం మనం ప్రతిరోజు తింటున్నాం కదా దేవుని వాక్యం అదే దేవుడు మాట్లాడుతున్నాడు అయితే చూడండి ఒకసారి ఎఫస్సీ రెండు ఆరు మనం మళ్ళీ చూస్తున్నాము చూసుకుంటే ఏమంటున్నారు భక్తుడు ఎఫస్సీలకు ఐదో అధ్యాయము తొమ్మిదవ వచ్చంలో ఏమంటున్నంటే ప్రభునందు వెలిగే ప్రభు నందు వెలిగే ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది ఇక్కడ ఏమంటుంది మనము పూర్వ పూర్వము నుండి మీరు పూర్వం పూర్వం అందు చీకటై ఉంటేరి ఇప్పుడైతే ఎట్లున్నామంట ప్రభువు నందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలం ఎట్లున్నదంట సమస్త విధమునైనా ఆ మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుతున్నది అంటున్నారు చూడండి ఏమంటున్నది రెండు ఆరు క్రీస్తు వేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యాధికమైన తన కృప మహదేశ్వరమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు వేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చో కూర్చుండబెట్టను చూడండి ఇప్పుడు మనం ఎక్కడున్నాము రాబో యుగములలో కనుపరచ నిమిత్తం అంటే దేవుడు ముందుగానికి రీస్తున్నందు మనను అంటే ఆయనతో కూడా లేపి పరలోకం అందు ఆయనతో కూర్చున్న పెట్టాను అంటున్నాడు అయితే పరలోకంలో మనం ఆత్మలు ఆయనతో మనము కూర్చున్న చూడండి మనం అక్కడ కూర్చుని అక్కడనే కూర్చొని ఏమి మనం బయటికి లోపలికి వెలుగుతూ ఉన్నాము బయటికి వస్తున్నాము లోపలికి వెళుతున్నాము మనం అందరి దేవుని వెలుగుని మనము ప్రకటిస్తున్నాము మనం వెలుగుని ధరించుకొని వెలుగుని ప్రకటించిన వారమే అనే వెలుగును ప్రకటిస్తున్నాం మనము కదా అయితే ఆత్మలో మనం ఎప్పుడు మన ప్రభు దగ్గరనే మనము కూర్చొని ఉన్నాము ఎప్పుడు కూడా మనము అనుకోవద్దు ఏంటంటే ఈ లోకంలో మనం ఉన్నాము ఉన్నాను అని మనం ఈ లోకంలో మనము లేము మనం మన శరీరమే ఉన్నది ఏమంటుడు మైండ్ ఆబ్సెంట్ బాడీ మాత్రము ప్రజెంట్ అన్నట్టు అలాగే మనము ఈ లోకంలో శరీరకంగా ఉన్నాము కానీ ఆత్మలను మన ప్రభు దగ్గర మనం ఉన్నాము ఎందుకంటే చూడండి వ్యవహాన శువార్త మనం ధ్యానిస్తే మరలా మనం వ్యవహాన్లకు ఒక్కసారి వెళ్దాము మొదటి అధ్యాయం అయితే నిజమైన వెలుగుండేను అది లోకంలోనికి వచ్చుతూ ప్రతి మనిషిని వెలిగించుతున్నది ఆయన లోకంలో ఉండేను లోక ఆయన మూలంగా కలిగాను నిజమైన వెలుగు మన ఆ నిజమైన వెలుగు మన మీద ప్రకాశించింది మనందరి మీద ఆ నిజమైన వెలుగు వెలుగు వెలుగుని గురించి మనము ప్రకటించాలి ఎందుకంటే లోకం గ్రహించట్లేదు గ్రహించిన వారమైన ఈ యొక్క నిజమైన వెలుగుని మనము ప్రకటించాలి దేవుని ఎందుకంటే ఆయన ఆయన లోకమును ఎంతో ప్రేమించు కాని లోకం ఆయన కాని లేదు కానీ ఎందరైతే ఆయనను అంగీకరించి వారందరూ ఆయన పిల్లలై అని బిడ్డలై ఆయన కుమారులై ఉన్నాం కాబట్టి మనం కూడా మన ప్రభు వెలుగుని ధరించుకున్న మనం కాబట్టి మన ప్రభుని వెలుగుని మనం ఏం చేయాలి మనము చూపించాలి అంటే ఇతరులను కూడా మనం వెలిగించాలి వెలిగించబడ్డ మనము ఈతరులను కూడా వెలిగించ వెలిగించాలి ఎందుకంటే ఒకప్పుడు దేవుని ఆత్మ చీకటి భయంకరమైన యొక్క చీకటిలో దేవుని ఆత్మ అల్లాడింది మరి ఇప్పుడు దేవుని ఆత్మ అల్లాడుతారు ఎంతో మంది చీకటిలో ఉన్నారు చీకటిలో ఉన్న వారందరూ మరణంకి కదా మరి జీవకు వెలుగు వల్లలోకి ఎప్పుడు రావాలి ఒకళ్ళు చెప్పి వెళ్ళి చెప్తేనే వస్తుంది కదా ఎంతో మంది చీకటిలో యొక్క మరణాంధకారంలో అల్ల అల్లాడుచున్నారు దాన్ని బట్టి దేవుని ఆత్మ ఎంత దుఃఖిస్తుండొచ్చు కదా ఆయన ఎందరి ఇంకా కూడా దేవుడు అందరినీ వెలిగిస్తూనే ఉన్నాడు ఈ లోకంలో వెలిగిస్తూనే ఉన్నాడు చూడండి కదా ఒకరి నుంచి ఒకరికి వెలుగు వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది కదా అలా అలా వెళ్ళి వెళ్ళి అందరూ వెలిగింపబడాలి కదా అప్పుడే కదా దేవునికి ఆ సంతోషం ఆనందం ఎందుకంటే అక్కడ ఆదిలో దేవుడు ఆ చీకటిని ఆ యొక్క వెలుగును వేరుపరిచిండు వెలుగు కలుగును అక్కడ వెలుగు కలిగింది దాని తర్వాత ఆదమవల ద్వారా మరలా భయంకరం చీకటి ఒక మరణం అనే చీకటి పాపం నుంచి చీకటి కమ్ముకుంటే లోకానికి వచ్చి దేవుడు మరలా విడిపించి మరల వెలిగింపించింది అయితే ఆ వెలుగును పొందుకున్న మనం కూడా ఏం చేయాలి మరలా చీ యొక్క వెలుగును గురించి మనం ప్రకటించి వెలిగింపచ్చేయాలి మనం అందరినీ కదా మనను వెలిగించినందుకు ప్రతిరోజు కృతజ్ఞతాస్తుడు మన ప్రభుకి మనం చెల్లించుకోవాలి కదా మనం అందరం తండ్రిని చూచున్నాము చూడలేమని అంటానికి ఇప్పుడు లేదు ఎందుకంటే ప్రభు మన తండ్రిని బయలుపరచుని కనిపరచుడు కదా ఏసుప్రభే తండ్రి తండ్రియే ఏసుప్రభు కదా తండ్రి యొక్క స్వరూపమే కుమారుడు కుమారుని స్వరూపమే తండ్రి మనము ఇక లోకాన్ని చూడిన అక్కడ సింహాసనం మీద మనం తండ్రిని చూస్తా తండ్రిని ఒక ఏసుప్రభు లాగానే చూసాం ఎందుకంటే అక్కడ ఉండేది ప్రభు ఏసుభే ఉంటాడు ఇంకోటి చాలా మంది అంటుంటారు కదా నేను ఏసుప్రభుని చూసిన నాకు ఏసుప్రభు కనిపించింది కనిపించను అని అంటుంటాను అందరూ అయితే నిజంగా కూడా యేసుప్రభ కనిపిస్తాడు నాకు కూడా కనిపించింది నాకు అప్పుడు తెలియ తెలిసి తేలేని టైం నాకు కూడా కనిపించండి ఈస కానీ నేను అప్పుడు అంత గ్రహించలేకపోయినాను తర్వాత నేను చూస్తే తర్వాత గ్రహించను అది వచ్చింది నా కళ్ళ నా యొక్క నేను నిద్ర కూడా పోలేదు పూర్తిగా నేను ఆ కళ్ళు మూసుకుంటే మన యొక్క మైండ్ అది ఎక్కడనో వెళ్ళిపోతుంది కదా అట్లా వెళ్ళిపోయింది పూర్తి నిద్రలలో నేను లేను నేను ఆ టైంలో నాకు ఈసుప్రభ కనిపించండి కనిపించే అనే కిచెన్ లో పొయ్యి మీద పెంక మీద రొట్టె రొట్టె కాలుస్తు రొట్టెని వేసి కాలుస్తున్నాడు దేవుడు అంటే కింద మంటలేదు కానీ పెంక మీద పెట్టి దేవుడు ఇట్లా చేయి ఒత్తుతుంటే రెండు రొట్టె ఏమైందంటే ఒక వైపు పొంగింది ఒక వైపు పొంగకుండా ఉండిపోయింది ఒక వైపు మాత్రం పొంగింది అయితే ఏం చేసిండు నేను చూస్తా ఉన్నానంట వెళ్ళి పక్కనే ఆయన పక్కన నిలిచిన అంట నేను పక్కన నించి చూస్తుంటే నేను ఆయన ఎట్లా అనుకుంటున్నానంటే నా కళలో ఆయన ఒక నా ఆత్మీయంగా ఎంతో దగ్గర వ్యక్తి నాకు నాకు చాలా ఆత్మీయమైన దగ్గర వ్యక్తి లాగా నేను మాట్లాడుతున్నా దేవుడితో ఆయన నాకు చూపిస్తున్నాడు దేవుడిగా చూడన్నాడు చూస్తున్నాను నాకు పెంక మీద కాలుతుంది ఆ వంట లేకుండానే అది కాలుతుంది ఒక వైపు పొంగింది ఒక వైపు పొంగలేదు ఆ రెండింటి దేవుడు ఏం చేసిందంటే రెండు ముక్కలుగా ఇట్లా ఆయన చించిండు దాన్ని ఏమంటే విరిచిండు రెండుగా విరిచి ఏం చేస్తుందంటే ఒకటి ఏం చేసిందంటే నేను ఒక అక్కడ ఒక సంఘంకి వెళ్తుంటే పార్శి గిట్టలో ఉంటది ఆ అటువైపు ఒకటి ఒక ముక్కని విసిరిండు దేవుడు అంటే రైట్ సైడ్ ఒకటి విసిరిండు ఒకటి లెఫ్ట్ సైడ్ విసిరేసిడు విసిరేసిన తర్వాత నేను అంటున్నా ఒక్కనిస్టర్ నేను మాకు అక్కడ రెండు రూమ్స్ ఉన్నాయి మన రూమ్ ఒకటి బయట ఒకటి నేను తిరిగి మళ్ళా బయట రూమ్ వస్తే ముగ్గురు వ్యక్తులు కనిపించింది నాకు అక్కడ ఆ ముగ్గురు వ్యక్తులు ఒక చాలా భయంకరంగా ముగ్గురు వ్యక్తులు చూడటానికి అసయంగా నాతో వాళ్ళు వాతనే పెట్టుకుంటున్నారు గొడవలో పెట్టుకుంటున్నాను గొడవ పెట్టుకుంటు నేను తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళినా యేసుప్రభు అలా ఉన్నాడే మనం వెళ్తే ఆయన లేడు అక్కడ అయితే అట్లా నేను యేసుప్రభుని చూసినా అందరూ అనుకుంటారు చూసినా నేను నాకు యేసుప్రభు కనిపించింది నేను అనుకుంటా కనిపించిన దేవుడు అనుకున్నా కానీ నాకు కూడా కనిపించింది తర్వాత నాకు అర్థమైంది ఎందుకంటే చాలా మంది సాక్షి చెప్తుంటే మనం వింటుంటాం మనకు ప్రభు కనిపించింది ప్రభు కనిపించింది కానీ నిజంగా కూడా ప్రభు కనిపిస్తాడు కదా అంటే డైరెక్ట్ గా ఇట్లా మన కళ్ళకు కనిపించడు ఆయన కానీ మన పడుకు మన పడుకున్నప్పుడు మన నిద్రలో కళ ద్వారా కానీ దర్శనం ద్వారా కనిపిస్తుంది ప్రభు మనకి కనిపించిన కానీ చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మన ప్రభుని చూస్తున్నారు తండ్రిని చూస్తున్నారు ఈ లోకంలో ఇప్పుడు కదా అయితే చూడండి ప్రభు వచ్చి ప్రతి ఒక్కరికి ప్రభు కనిపిస్తాడు నాకేనే కాదు అందరే కనిపించొచ్చు కానీ కొందరు మర్చిపోతారు కొందరు గుర్తుపెట్టుకుంటారు అది నేను నాకు తెలియని టైంలో ప్రభు నాకు కనిపించిన తర్వాత నాకు ఇప్పుడు మళ్ళా అట్లా ఆ విధంగా ఈ రోజు వరకు మళ్ళా నాకు అట్లా కనపడలేదు కానీ వాక్యంలో చూస్తున్నాను ఇప్పుడు నేను దేవుని యేసు ప్రభుని నేను వాక్యంలో చూసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను వాక్యం చదువుతే చూసిటే నాకు చూస్తున్నట్టే ఉంటుంది నాకు నా ప్రభుని చూడండి మన ప్రభు ఈ లోకానికి వెలిగేవునుడు ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి లోకానికి వచ్చి కదా ఆ చీకటి నుంచి మనల్ని మరల్లా చీకట్లో ఉన్న వారిని జీవింపజేయటకు ఆ యొక్క వెలుగులో ఆయన నింపుటకు వచ్చింది లోకానికి కాబట్టి మనం కూడా ఆ యొక్క నిజమైన వెలుగు అయిన మన ప్రభుని లోకానికి ప్రకటించాలి ఇందాక మా అభి ఇదే వాక్యం చెప్పింది అనుకోలేదు ఆ వ్యవహాను అటు చెప్తాడని నాకు దేవుడు చూపించింది కూడా అదే వాక్యం నేను చెప్తున్నా ఈరోజు అయితే చూడండి ఆయన్ని అంగీకరించిన వాళ్ళందరికీ వెలుగు కలిగింది అయితే మనం చెప్తే మనం కూడా వెళ్ళి చెప్తే ఎందరునోరు అంగీకరించేవారు అంగీ అంగీకరించే వారు అంగీకరిస్తారు కదా చూడండి అందుకే మనము మన చుట్టుపక్కల ఎవరికైనా మన ప్రభు గురించి మనము చెప్పాలి ఇక్కడ మన మన ప్రభు ఆత్మ దుఃఖిస్తారు కదా చీకటి అంటే దేవునికి ఎంత ఆయన చూడలేదు భరించలేదు ఆయన చీకటి దేవుడు అందుకే దేవుడు వెలుగు వెలుగు చేసింది లోకాన్ని అంతా వెలిగింపజేసింది తాను వచ్చిన తర్వాత కూడా తను లోకంలో పుట్టి కూడా దేవుడు మళ్ళా మొత్తం లోకాన్ని వెలిగించండి దేవుడు కదా ఆ వెలుగు అట్లైనా ఉండి వెలిగించ వెలుగుతూనే ఉండాలి కానీ మనం చూస్తుంటే మళ్ళా లోకం అంతా చీకటికి అమ్ముతా ఉంది చీకటికి అమ్మబోతా ఉంది కాబట్టి మనం ఎంత సిద్ధంగా ఉండాలి ఆ చీకటిని తరమటానికి వెలుగు రావాలంటే కదా మన మనం ఉండాలి చీ మన లాంటి తయారు చేయాలి లేకపోతే చీకటి చీకటికి అమ్ముకుంటూ వస్తూ ఇప్పటికే చీకటికి అమ్మింది కూడా ఇక్కడ చూసిన పాపమే పాపము దేవునికి వ్యతిరేకత అవిధేయత అంతా అమ్ముకుంటుంది లోకమంతం అన్న అలా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయడం మన ప్రభుని వెలిగిన ప్రకటించాలి మనం వెలుగుతుంది లోకానికి వెలిగింపబడిన మనము కదా దేవుడు చెప్పిండు మీరు పంచం ఉన్నట్టు ఉండద్దు కదా సర్వలోకానికి వెళ్ళేటట్టు చెప్పేటట్టు ఉండాలి అది ప్రయోజమంతో మాట్లాడింది శ్రీనివాసం ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం ప్రభా పశుధరణ పర్వతండి రాజ్యం సృష్టికర్తానికి స్తోత్రమే అయా జీవా జీవాధిపతి దేవానికి వందనాలు ప్రభావతండి అయా మీరు మాతో మాట్లాడిన దయానికి స్తోత్రమే స్తోత్రమే ప్రభాతండి అయా ఒకప్పుడు నైనా మేమంతా కూడా చీకటిలో ఉంటే ప్రభాతాన్ని ప్రభా ఎప్పుడైతే మీరు మా ఇద్దరికి వచ్చి మమ్మల్ని దర్శించిన ప్రభాతండి మీరు వెలుగు మా పైన దేవా ప్రభా మేమంతా వెలిగింపబడ్డం తండీ నా గొప్ప దేవానికి స్తోత్రమే తండ్రి చీకటిని మాంచి పారదోడిన గొప్ప దేవుడు అవుతండి ఇంకా స్తోత్రమే అతని బాబా మేము పొందుకునే వెలిగిన పొగ ఇతరులందరికీ ప్రకటించే పిల్లలుగా మేము తయారు చేయకపోతండి దేవానాథండి బొబా మా దేశంలో చీకటి ఉండొద్దు బాబానాథండి ఇక్కడ పోతండి లోకంలో చీకటి ఉండదు పోతండి అయా ఒకప్పుడు చీకటి ఉన్నప్పుడు తండ్రి మీ యొక్క ఆత్మ అల్లాడింది పోతండి అయ్యా మీరు వెలుగు వెలుగు కలిగిం కాకుండా అంత వెలుగు కలిగింది పోతండి అయ్యా వేసుకోతండి మరలా లోకమంత పెలిబిలి చీకటిగా ఉంటుంది నాయన ప్రభావి బిడ్డలని సిద్ధపరచండి లేవనై తన తండ్రి స్వార్థకే స్తోత్రమే తండ్రి బాబా ఎక్కడ చూసిన వెలుగు ప్రభా ప్రకాశంపర్చండి దేవా ప్రభానికి స్తోత్రమే అని ఆయన తండ్రి అయా ప్రభా మా మాట్లాడినందుకు వంద తండ్రి వచ్చిన ప్రతి వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ గొప్ప దేవానికి స్తోత్రమయ మమ్మల్ని వెలిగించండి దేవ ప్రభా మమ్మ బలపరచి అశుధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపండిన తండ్రి బాబా తల్లి కడవరీ మాపై కుమరించాలేసుపోతండి మేమంతా బలపడి తల్లి సేవ చేయాలి చీకట్లో ఉన్న వారిని వెలిగించాలి తండ్రి వెళ్ళి ప్రభా దేవానికి స్తోత్రమే వాళ్ళందరినీ ప్రసిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె పరిశుద్ధి తండ్రి కృపామయ్య ఏసు ప్రభా జీవం గల తండ్రి నీకెంతో వందలైనా నిన్న నిరంతరం ఏకరీతికు ఉన్న గొప్ప మహా మహాపరిశుద్ధులు దేవా నికే సమస్త ఘనత మహిమా ప్రభావములు తండ్రి నికే చెల్లించుకుంటున్నామైనా ఈ యొక్క సాయంకాల మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే ప్రభా మమ్మల్ని ఎంతగానో మీరు బలపరిచి ఆదరించడం నీకు ఎంతో సమస్త ఘనత మహిమా ప్రభావం తండ్రి నీకే చెల్లించడం నైనా ఈ వాక్యం ప్రకారంగా మేము ప్రభ సంపూర్ణంగానైనా మీకు విధేత చూపించి ముందుకు పోలాగిన మీ కృపాను గించండి దేవాతి దేవన తండ్రి శూన్యముల నుంచి ప్రభ సృష్టిని బయటికి మీ తీసుకొచ్చిననైనా ప్రభ మీకు ఆత్మ ప్రవ ఆ చీకటి జలములపైన అల్లాడుచుంది ప్రవ్వ తండ్రి ఆ చీకటిని మీరు వేరుపచ్చినైనా నా దేవ నా తండ్రి నీకు ఎంతో వందాలి ప్రవ మా జీవితాలలో ఉన్న ఆ చీకటి మీరు వేరుపచ్చి ప్రవ మీ వెలుగులాగా మమ్మల్ని మార్చిన నీకెంతో వందాలు ప్రభ కృతజ్ఞతాసతులు అర్పించుకుంటుమైనా ఈ లోకమంతా చీకటి అమ్ముకుంది ప్రభావ ఆ చీకట్లో నుంచి ప్రవ మనుషులను వేరుపచ్చి మీ వెలుగులోకి మేము తీసుకొని రావాలా ప్రభా మీ వాక్ ద్వారా జరిగింది అది కాబట్టి మీ వాక్ శక్తి మాకు అందరికీ మీ నూతనమైన అభిషేకం ప్రతి చోట మీ కృప ముందు సాక్షులు ప్రాదిష్టమైన మీ కృపలో ప్రవ నైనా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునేందుక నీకు ఎంతో వందాలి ప్రభావ ఆ రీతిగా ప్రభావ ప్రార్థ నిమిషాలనైనా మేము ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థ మీ పాదాల సంతంగా తీసుకొస్తున్నామైనా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిష్టమైనా భయాన శి మేము ప్రార్థిష్టం దేవా దేవాతి దేవ నోటి క్యాన్సర్ తో బాధపడుతుంది ప్రభావ నా దేవా బిడకి సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగరించండి కుటుంబంతో రక్షణ పొందాలా ప్రభావ ఆ నోటి క్యాన్సర్ దురాత్మను గద్దిస్తున్నాం మేసు క్రీస్తు నామలు విచ్చిపెట్టి వెళ్ళిపోకు ఆజ్ఞాపిస్తున్నాం దేవాబిడకి సంపూర్ణ మీరు అనుగరించండి ప్రభావ నా తండ్రి ఎసయ్య కలువరి శిల్లలో ప్రభావ మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభా ఆ బిడ్డ సంపూర్ణ స్వస్థానికి గురించి కుటుంబంతో రక్షణ దచ్చని ప్రార్థిష్టం రమ్మ గురించి మేము ప్రాదిష్టమైన గొంతు గొంతులో ప్రభా గడ్డ ఉంది ప్రభా నా దైవ ఆ మీరు ముట్టండి ప్రభావ ఆ గడ్డ ఏస్తు క్రీస్తు నామంలో కరిగిపోయినక అలా చీకటి దురాత్మ శక్తులు ఆ గడ్డ దురాత్మ ఏస్తు క్రీస్తుల గద్దిస్తున్నాం అలా లుయ్య రికారలరియాల ప్రవ్వాడికి సంపూర్ణ స్వస్థ మీరు అనుగరించండి కుటుంబంతో రక్షణ పొందాలని మీకు కృపద ఇచ్చింది ప్రవ నా దేవారీతిగా ప్రభావ అభిజ్ఞ అని పాప గురించి మేము ప్రార్థిష్టం దేవాడుచు ప్రభ నా దేవ అనే పిడుచుతో ప్రభావ ఎంతగానే బాధపడుతుంది ప్రభా నరాల బలహీనతో బాధపడుతుంది ప్రవ్వ దేవాతి దేవ బిడ గురించి మేము ఓ దేవా నరాల్లో దురాత్మని ఆ పిడిచి ఎత్తున దుష్టాత్మలను ఏ శ్రీ క్రీస్తు నామలా గద్దిస్తున్నాం ఆ శక్తుల ఆ కుటుంబంలో ఉంటాను పూర్వీకుల దుష్టాత్మలను దేవాతి దేవ ఎస్ఐయా కుటుంబానికి సంపూర్ణ విడుదల తెచ్చింది వారందరి పాపం క్షమించండి ప్రభావాన్ని స్వస్థపచ్చి మీకు ఒక గొప్ప సాక్షిని పెట్టుకొని అయినా మంచి ఆరోగ్యం తెచ్చి అని రక్షణ పొందాలని సహాయపడండి సుందరబ నుంచి మేము ప్రార్థిస్తున్న లివర్ సమస్య బాధపడుతున్నాను లివర్ మీరు తాకండి అక్కడ స్పిరిట్ ని గద్దిస్తున్న దుష్టాత్మ విచ్చిపెట్టి వెళ్ళిపో నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఏసుకరిస్తున్నాము దేవ అక్క చెడు ఆసనాలు చేస్తున్న దయ్యాలను మీరు నా దేవా వాటి నుంచి ఆ బిడ్డకు విడుదల ఇచ్చేయండి ప్రభావాన్ని చేసిన ప్రతి పాపను క్షమించండి సంపూర్ణ స్వస్థానుగ్రించండి మీ సేవలు అభిషేకించి వాడుకోమని ప్రాధిష్టమైన పద్మ గారి గురించి మేము ప్రార్దిష్టమైన ఆస్తమంతో బాధపడుతుంది ప్రభావా బిడ్డ గురించి మేము ప్రార్థిష్టం మీరు స్వస్థపచ్చండి కుటుంబం అంత రక్షణ పొందాలా అయినా ఒక ఆత్మకు నశించుకోవటం మీకు ఇష్టం లేదు ప్రభావ కాబట్టి ఈ కుటుంబం అంత రక్షణ ఆస్తమ అనే దుష్టాత్మని గద్దిస్తున్నాం ఇచ్చిపెట్టి వెళ్ళిపో ఏసుక్రీస్తున్నాం నీకు ఆజ్ఞాపిస్తున్నాం దేవా విడికి సంపూర్ణ విడుదల ఇచ్చేయండి ప్రభావ నా దేవాన తల్లి మీ కృపలందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి ప్రార్థిష్టమైన ప్రజని గారి నుంచి మేము ప్రార్థిష్టమైన గర్భ సంచలో ప్రభా సమస్య బాధపడుతుంది ప్రభావ అది ఏ సమస్య మాకు తెలియదినైనా ప్రార్థన అంశంలో మేము మీ పాదల దగ్గర తీసుకొచ్చినాం ప్రభా దేవాత దేవ పత్తి ప్రాబ్లమ్స్ నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం మీ ఓ ప్రభావ ఆ గర్భ సంచలు ఏ లోపం ఉందో ఏ దుష్టాత్మలోని ఏ ప్రభ రోగంతో ఉందో ప్రభా పత్తి రోగం నుంచి సంపూర్ణ విడుదల ఇచ్చేయండి మేము సంపూర్ణమైన పత్తి అవయానికి స్వస్థత అనుగరించినైనా ఆ రీతిగా ప్రభా అనిల్ బ్రదర్ గురించి మేము ప్రార్థిష్టం దేవా హార్ట్ బ్లాక్స్ తో బాధపడుతున్నాను ప్రభావ నా దేవ తాన్ని పూర్ణ స్వస్థకు అనుగరించమని ప్రార్థిష్టం కుటుంబంతో రక్షణ పొందాలా హార్ట్లు ఉన్న పత్తి బ్లాక్స్ ఏసు క్రీస్తు నామూలు ఇప్పటికి కరిగిపోను నా దేవా అక్కడ నరాలు ఉన్న పత్తి బ్లాక్స్ ఆ బ్లాక్స్ అయితే నా దుష్టాత్మల్ని గద్దిస్తున్నాం ఏసుక్రీస్తు సంపూర్ణంగా బ్లడ్ సర్క్యులేషన్ నార్మలైజ్ అవును కాక ఏసు దేవా బెడ్ ఒక బ్లడ్ ప్రభ సంపూర్ణంగా హార్ట్ కందిలాగైనా మీకు కృపదించండి స్వస్థపరచండి ప్రభావ శరీరంలో ప్రతి దురాత్మ మీరు కాల్చి మేము ప్రార్థిష్టమేనా ఆ రీతిగా ప్రభా మల్లేశ్వర్ గురించి మీకు ప్రార్థిష్టమైన అనారోగ్యంతో బాధపడుతుంది ప్రభా సంపూర్ణ స్వస్థ బిడకు విశ్వాసముల బిడని మీరు బలపరచమని ప్రార్థిష్టం అయినా వల్ల విశ్వాసం మీ వాక్యం వల్లనే విశ్వాసం ప్రభ నైనా బిడకు మీ వాక్యంతో మీరు బలపరచండి విశ్వాసం అనుగ్రహించండి ప్రభావ సంపూర్ణంగా మిమ్మల్ని ఆనుకుని జీవించే బిడలుగా తయారు చేయండి ఆ కుటుంబంతో రక్షణ పొందేలా సహాయపడండి ప్రతి అనారోగ్యం సంపూర్ణమైన విడదలు దండి స్వస్థపచ్చమని ప్రాదిష్టం రేణుకిస్త మేము ప్రాదిష్టమైన చిత్ర మంచి ఆరోగ్యం దాన్ని అరుగుదల దయచేమ ప్రాదిష్టమైన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి నూతనంగా అభిషేకించి మీ సేవలో బలంగా వాడుకోండి నా దేవానికి ఎంతో వందాలు ఇస్తాయా సంపూర్ణంగా ప్రభావ మీద ఆధారపడి జీవించేలా సహాయపడండి ప్రతి అనారోగ్యాన్ని గర్దిస్తున్నాం విసకువిస్తున్నామూనా స్వస్థపచ్చండి ప్రభావ నైనా మీరే అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తాం దేవి శిస్థ నుంచి మేము ప్రార్థిష్టమైనా సర్జరీ జరగకూడదని ప్రార్థించమన్నారు ప్రభా నైనా ఏముందో ప్రభా దీని విషయంలో మాకు తెలియదు ప్రభా ఆ సర్జరీని క్యాన్సల్ చేస్తున్నాం ఏసు క్రీస్తు ఆ బిడ్డ సంపూర్ణ అనారోగ్యం నుంచి సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామూన దేవా అది ఎలాంటి ఎలాంటి వ్యాధి అయినా ప్రభా ఏసు క్రీస్తు అది వెళ్ళిపోవాల్సిందే ప్రభావ ఆ వ్యాధి దురాత్మను ఆ శరీరలో పత్తి అనారోగ్యాన్ని ఏసు క్రీస్తు విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆజ్ఞాపిస్తున్నాం దేవా తన శరీరంలో ఎలాంటి అనారోగ్యం ఉంటానికి వీలు ప్రభావ ప్రతి అనారోగ్యాలను గద్దిస్తున్నాం దేవాడగ పూర్ణ స్వస్థత మీరు అనుగరించి మీకు వరకు సాక్షిని పెట్టుకుని తనగా అభిషేకించి సేవల ఇంకా బలంగా వాడుకోండి ప్రభు తన భర్త కూడా మారాల రక్షణ పొందాలా ఆ తాగు నుంచి సంపూర్ణ విడదలు దయచేయండి గొప్ప దేవ తండ్రి ఆయన క్షమించినైనా నా దేవ రక్షణ దయచేయండి మనం ప్రాదిష్టమైన ఇద్దరు బిడ్డలు భవిష్యత్ మంచి చదువుకోవాలా ఉన్నత స్థితికి ఎదగాల స్టడీస్ నడిపించి గొప్ప సేవకులు వాళ్ళు మీ కృప దించండి అయినా అనుసూయమ్మ గురించి మేము ప్రార్థిష్టమైన కాలు సర్జరీ ఓ ప్రవ్వ నా తన్ని జరగాల ప్రవ్వ ఆ సర్జరీ దేని గురించి మాకు తెలియదు అయినా ప్రార్థిష్టం దైనా మీరే స్వస్థ పచ్చండి మంచి ఆరోగ్యం తెచ్చేయండి కుటుంబంతో రక్షణ నడిపించమని ప్రార్థిష్టంతుగా ప్రభావ సరిత శిస్థితి గురించి మేము ప్రార్థిష్టమైన ఆ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది ఆ బ్లడ్ క్యాన్సర్ ఆ దుష్టాత్మని గద్దిస్తున్న మీ స్థితికిస్తున్నాం ప్రవ్వా ఇప్పుడు సంపూమైన స్వస్థ నడిగించండి రక్షణ పొందాలైన మీకు కృప తెచ్చేయండి ప్రవ నా తన్ని ఆ కుటుంబాన్ని పీడిస్తున్న దుష్టాత్మ నుంచి పిడలు కల్పించమని లక్కీ చిన్న పాప గురించి మేము ప్రార్థిష్టం దేవా బోన్ గురించి మేము ప్రార్థిష్టం అది సంపూర్ణంగా నార్మల్ కావాలి అది పెరగొద్దు ప్రవ్వా దేవా మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రవ ఆ కుటుంబంతో రక్షణ వారిని నడిపించమని ప్రార్థిష్టం శివదాసు గురించి మేము ప్రార్థిష్టమైన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది నైనా ఆ బ్లడ్ క్యాన్సర్ అనే దురాత్మని గర్దిస్తాం ఏసు క్రీస్తు నామను ప్రభా బ సంపూర్ణ స్వస్థ మీరు అనుకరించమని ప్రార్థిష్టం బాయర్ థ్యాంక్ యూ జీజస్ క్షమించండి ప్రభ మీకు అనుకరిం చూపించండి మీ కృప చూపించండి ప్రభావ కుటుంబం రక్షణ పొందులాగిన మీ కృప దయచమని ప్రార్థిష్టం గొప్ప దైవానికి ఎంతో వందలైనా దిలీప్ ప్రార్థిష్టమైనా మంచి జాబ్ దొరకాలా ఏసు క్రీస్తు నామను ప్రభా ఆ జాబ్ మీ తెలిసినైనా ప్రవ్వా నీ పనులు భారం యహో మీద మోపం ఆయనే నీకు ఉద్దేశంలోనే సఫలపరుస్తున్న వాక్యం ఉంది ప్రవ్వా ఆ వాక్యం మీకు మేము ప్రార్థన చేసినాం తేనా తన జాబ్ విషయంలో ప్రవ మీ మీద ప్రవ మోపుతున్నాం నైనా మీరే సహాయపడండి సమస్తం అనుగ్రహించే గొప్ప దేవుడు ప్రభావ ఏది అనుకూలమైందో ఏది ప్రభావ ప్రయోజనకరందో మీకు తెలిసిన అయినా కాబట్టి తగిన సమయంలో మీరు ఇచ్చే గొప్ప దేవుడు ప్రభ నిరీక్షణ కలిగి కనిపెట్టుకో సహాయపడండి ప్రభావ ఉన్న జాబ్లో కూడా ప్రభు ఎలాంటి ఆటంకాలు లేకుండా సహాయపడమని ప్రార్థిష్టం ప్రతి చీకటి శక్తులు అందక దురాత్మలను గద్దిస్తున్న దుష్టాత్మలరా ఆ జాబ్ నువ్వు ఎలాంటి ఆటంకాన్ని పెట్టడానికి వీలేదు ప్రతి ఆటంకాలన్నిటిని క్యాన్సల్ చేస్తున్నావు వేసు క్రీస్తు ప్రతి సైతాన్ ప్లాన్స్ అన్నింటిని క్యాన్సల్ చేస్తున్నాం దుష్ట శక్తులరా కుటుంబాన్ని ఉండటానికి వీలేదు జాబ్లో ఎలాంటి ఆటంకాలు పెట్టడానికి వీళ్ళేది ఏసుక్రీస్తంలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను ప్రవ్వా మీరే సహాయపడండి బ్రదర్ నూతనగా అభిషేకించి మీకు గొప్ప శాసన పెట్టుకోండి ప్రవ్ తన సేవలు అనేకులు రక్షణ పొందాలా అనేకులు ప్రభ గొప్ప గొప్ప దయోజనలు రావాలా అనేకులు ప్రవ్వా రక్షణ మార్గంలోకి రావాలా మరి విశేషంగా సంఘాలను బలపరచేలాగా మీరు అభిషేకించి ప్రతి చోట మీకు ఒకరు పెట్టుకోండి అయినా నైనా మీందు ప్రవ్వ అయినా దీనత్వం కలిగి ముందు పోవాలని మీ కృప అనుగ్రహించండి ప్రవ్వ నా దేవానికి ఎంతో వంద హీలింగ్ డిఫ్ట్స్ అనుగరించి కృపలు అనుగ్రహించమని ప్రాధిష్టమైనా గొప్ప దేవానికి ఎంతో వందాలైనా ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి ఇద్దరు బిడ్డలు భవిష్యత్ దీవించండి పర్లో జ్ఞానం అనుగరించి ఆ బిడ్డలు తండ్రి చిన్నతనం నుంచి మంచి పెరగాల ఓ ప్రవ్వ మీ దయందు మనుషులు దయందు దేవుని దయందు ప్రవ్వ అయిత జ్ఞానం ఉంది అభివృద్ధి పొందాలని మీ కృప దండి నేను ఎట్లా పెంచాలా తల్లిదండ్రులు జ్ఞానం తెచ్చేయండి గొప్ప సేవకులు కావాలా సహాయపడమని ప్రార్థిష్టం సిస్ కూడా మీరు తాకి మీరు బలపచ్చమని ప్రాదిష్టమైన శివల అభిషేకించి వాడుకోండి ఆ రీతిగా ప్రవ అంశిక అనే పాప గురించి మేము ప్రాదిష్టమైన హై షుగర్ తోని మేము బాధపడుతున్న ప్రవ మీరు ముట్టండి ప్రవ అక షుగర్ అనే దురాత్మ ఏసు క్రీస్తుని ఎల్పో ఏసు క్రీస్తుని దేవా తన శరీరం పత్తి షుగర్ లెవెల్స్ అన్ని సంపూర్ణంగా నార్మలైజ్ అవును కాక ఏసు క్రీస్తు నామమున దేవ మీరే స్వస్థపచ్చండి ప్రవ రక్షణ మార్గం తెచ్చండి నాయస్ట్రో గురించి ప్రాధిష్టం లంగ్స్ లో ప్రభావ ప్రాబ్లం ఉంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంది రవ్వ మీరు ముట్టండి స్వస్థపచ్చండి ప్రవ్వ ఆ లంగ్స్ కిడ్నీస్ తాకండి న్యూ కిడ్నీస్ అనుగరించం న్యూ లంగ్స్ అనుగరించమని ప్రార్థిస్తుంది సంపూర్ణ హీలింగ్ దయచే పత్తి అవయానికి సమాధానం ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నాములు ఎక్కడ డెత్ పార్డ్స్ ఉందో ప్రభావన్నింటినీ ఓ ప్రభావ తొలగించినైనా మీ వెలుగు ప్రసరింపజేసి స్వస్థపచ్చి జీవంతో నింపమని ప్రార్థిష్టం రక్షణ నడిపించినైనా ఆ నితిన్ బ్రదర్ గురించి మేము ప్రార్థిష్టం యాక్సిడెంట్ అయింది ప్రభావాలు విరిగింది ప్రభా కుటుంబం రక్షణ బంధాల ఆ బోన్స్ తాకండి ప్రభావ మీ జీవాన్ని ప్రభావ మేము రిలీజ్ చేస్తున్నాం ఏసు క్రీస్తు నాములు పత్తి బోన్స్ని ప్రభావ ఎముకల్లో మీ రక్తాన్ని ప్రోక్షింపేసి సంపూమే హీలింగ్ దయచేయండి స్వస్థపచ్చని ప్రభావ ముఖ్యమైనది ప్రభా ఆ రక్షణ బంధాల ప్రభా పాప క్షమించండి మీ కృప చూపించినైనా నైనా రక్షణ మార్గం అనుగరించి కుటుంబాంతా రక్షణ దచ్చినైనా జరిమిన గురించి ప్రార్థిస్తాం దేవా మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రవ్వ తండ్రి తల్లించి అరికలకు ప్రవ పత్తి అవయాలు ముట్టండి ప్రవ పూర్ణ స్వస్థత దేవా బిడకు అనుగ్రించమని ప్రార్థిష్టం పది ఎముకలు కీళ్ళలో నరాల్లో మీ రక్తాన్ని ప్రోక్షింపచమని ప్రార్థిష్టం ఎండిపోయిన ఎముకలను ప్రవ్వ జీవింపజేసిన గొప్ప దేవుడు ప్రవ్వ నా తండ్రి బ్రతకగలవా అని మీరు అన్నారు ప్రభా కాబట్టి ప్రభా అయ్యో ప్రభా మీకే తెలిసిన అన్నారు ప్రవాక్తో మాట్లాడుతున్న ప్రభావ ను ప్రవచనం ఎత్తి మాట్లాడు అవి జీవింపజేస్తాయన్నారు కాబట్టి ప్రభా ఏసు క్రీస్తు బట్టి మేము మేము ప్రభా ఆ వాక్కును బట్టి ప్రభా మేము మాట్లాడుతున్నాం ప్రభా తన ఎముకల్లో కీలులను పత్తి నరాల నుంచి సంపూర్ణ స్వస్థత మేము మేము ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు నామన పత్తి సంపూర్ణంగా రెజిస్టరేషన్ అనుగరించండి లేవనైతే మహా సైన్యములాగా ఒక సైనికులాగా యుద్ధ చూర్యులుగా తయారు కావాల యేసు క్రీస్తు నామమున హల దేవా మీరే స్వస్థ లేవనెత్తి మీకు ఒక శాసన పెట్టుకోండి ఓ ప్రభా తన లైఫ్ మీరు ఎక్స్టెండ్ చేసినందుకే నీకు ఎంతో వందలు ప్రభా తన జీవితంలో ఇస్తున్న ప్రతి విధంగా సైతాన్ ప్లాన్స్ అన్నింటినీ క్యాన్సల్ చేస్తున్నాం ఏసీ ప్రతి అనారోగ్యాన్ని క్యాన్సల్ చేస్తున్నాం ప్రతి విధమైన క్యూడ్లు అన్నింటిని క్యాన్సల్ చేస్తున్నాం ఏసీ క్రీస్తునాములు ప్రతి సైతాన్ డిజైన్స్ ని క్యాన్సల్ చేస్తున్నాం ఏసీ క్రీస్తునాములు ప్రభా పూర్ణ స్వస్థాన్ని గురించి లేవనెత్తినైనా మీకు గొప్ప సాక్ష్యం పెట్టుకుని రాజ్యం తొక్కు లేవనెత్తమని ప్రారం ఆ రీతిగా ప్రభా నైనా ఇంకా ఎంతోమంది అయితే ప్రవ నైనా ఈ గ్రూప్ లో కేవీ పంలో ఉన్నారు ప్రభా ఎంతో మంది కుటుంబాలు ఉన్నాయి నైనా కుటుంబాలందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టం రాత్రి కాల ప్రతి కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచెపెట్టండి మీ ప్రొటెక్షన్ అని గ్రించమని ప్రార్థిష్టం వాళ్ళ జీవితాల్లో రావాల్సిన ఒక మేలు అన్నింటిని ప్రభావ సమృద్ధిగా మీరు కుమరించమని ప్రార్థిష్టం ఓ ప్రభా సంపూర్ణ స్వస్థతలు ప్రవ పత్తి విధమైన అనారోగ్యాన్ని సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాం వేసే క్రీస్తున్నాము సమృద్ధికరమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం వేసి క్రీస్తున్నాం ప్రతి ఒక్కరి మీరు జీవింపజేసి మీ వాక్యములు బలపరచమని ప్రార్థిష్టం ఓ ప్రవ ఆకాశం ప్రవా ప్రవ పట్టజాల విస్తారమైన దీవెనలు ప్రభ ప్రతి కుటుంబం పైన ఓ ప్రభ మీరు కుమ్మరించమని ప్రార్థిష్టమైన అలా సంపుమిన దీవెనలు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ప్రతి కుటుంబం మీదకి వచ్చిన కాక ఈసు పరిశుద్ధ నామములు ప్రవ్వా మీరు ఆశ్రయించి గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిష్టమైన నైనా ఇంకెంతమంది ఆరాధన పాల్గొనలేదా కుటుంబీకులందరూ మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి ప్రవా నైనా ప్రతి చోట మీకు వరసీలు పెట్టుకొని మీరు అక్కడ దినాల మేము ఉన్నాం ప్రభావా మేము ఉంటుంది శ్రమల కాలం దుర్దినాల మేము ఉంటున్నాం కాబట్టి నైనా బహు జాగ్రత్త కలిగి మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రవ య యథార్థంగా మేము జీవించాలా మాలో ఎలాంటి ప్రావా బలహీతులు ఉండడానికి వీలేదు ప్రభావ పరిశుద్ధంగా మేము జీవించాలా మిమ్మల్ని పోలి మేము నచ్చుకోవాలా ప్రభావాలు ఇంకేమైనా ఆయాస్తకరమైన ఉంటే ప్రావా చూపించండి ప్రోవా వాటి ఒప్పుకొని విడిచిపెట్టాలా మీకు కనికరం మేము పొందాలా ప్రవ అయినా మీ కృపలో మేము జీవించాలనే సహాయపడమని ప్రాధిష్టం భయం భయపు కలిగి ప్రవ మేము జీవించాలనే సహాయపడండి మా పిలుపుని మేము కొనసాగించుకోవాలా ప్రతి విషయంలో మీ కృప మీరు మాకు అనుగరించమని ప్రార్థిష్టం సహాయపడమని ప్రార్థిష్టం దేవ ఇసయ ప్రార్థన జీవితంలో ఇంకా ఎక్కువగా మేము ప్రార్థనలు గడుపులాగినా మీ కృప మాకు అనుగరించండి మేము ఉంటుందే యుద్ధంలో ప్రవ యుద్ధం మేము నేర్చుకోవాలా యుద్ధ షూర్లుగా మేము తయారు మా పరిచర్యలో ప్రవ అలాంటి బలమైన పరిచర్య మీరు మాకు అందరికీ ఇచ్చినందుకే నీకు ఎంతో వందనాలు అది మేము కొనసాగించుకోవాలా క్రియరూపకంగా ప్రవ తండ్రి ఎక్కడ ప్రభావ మేము ప్రభ నిర్లక్ష్యంగా ఉన్నామో ప్రభావ నిర్లక్ష్యమైన జీవితం నుంచి మాకు విడుదల ఇచ్చాం ప్రభావ విధేయత కలిగే భయముతో వణుకుతో మేము ముందుకు పోవాలనే సాయపడండి తండ్రి సయానికి ఎంతో వందాలి ప్రభావ మీరు అక్కడ త్వర త్వరగంది ప్రభా మేము సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా ప్రభ నైనా ఈ రాతి కలశంలోనైనా మాకు మంచి నిద్ర అనుగరించండి ప్రభావ ఏకువలేసి నేను స్థుతించి కనపరచలాగానే మీ కృపమ్ మాకు అనుగరించమని ప్రార్థిష్టం ఈ రాతి కలశంలోనైనా ఓ ప్రభావ మేము ప్రార్థిష్టమైనా తండ్రి పరలోక ముందు ప్రవ్వ మీ చిత్తం నెరవేరినట్టు ప్రవ ఈ భూమి మీద కూడా నెరవేరిన కాక తండ్రి పరలోక మీ చిత్తం నెరవేనట్టు మా కుటుంబంలో మీ చిత్తం నెరవేరిన కాక మీ చిత్తము పరలోక ముందు మా గర్భంలో మా శరీరంలో నెరవేరిన గాక ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రవ్వా మీరే సహాయపడమని ప్రాదిష్టమైన నా తండ్రి ఈ రాత్రి కాల సమయంలోనైనా మా ఆత్మలను మా ప్రాణం మా శరీరం మీకు అప్పగించుకుంటున్నాం ఏసుక్రీస్తు నాములు ప్రవ్వ మీరే మమ్మల్ని సహాయపడండి మీ పరలోక దర్శనాలు మాకు అనిగించండి ప్రవ్వ నేను కళల ద్వారా మీరు మాతో మాట్లాడిన దర్శనం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రవ మీ యొక్క చిత్తాన్ని ప్రభావం సంపూర్ణంగా తెలుసుకొని అర్థం చేసుకొని మేము ముందుకు పోలాగా మరి విశేషమైన పరిచయలు మేము ముందుకు పోలాగిన సహాయపడమనికరించుకొని ప్రవ్వ నా జీరు చేపడే జీవితం కలిగి ఓ ప్రభావ మేము ఆ వాక్యానికి విధేయత కలిగి మేము పోవాలా ప్రవ్వ సహాయపడని ప్రవ్వ అలాంటి జీవితం మాకు అందరికీ అనుగరించి నుంచి మాకు విడుదల ఇచ్చేసి నడిపించమని ఓ ప్రవ్వ సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి నీకే చెల్లించుకుంటూ త్వరలో రాన్న ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మన ప్రభుత్వ రూపాధానం నడిపించి మనకు అందరికీ ప్రదర్శిస్తే కుటుంబికలందరికీ ఈ నిత్యం విజ్ఞాపన ప్రార్థిస్తున్న ఆ కుటుంబీకులందరికీ సమాధానము స్వస్థత రక్షణ కలుగును గాక విశకరిస్తున్నాం అమ్మ ఆమె అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అందరికి బ్రదర్స్ అండ్ సిస్టర్ ఒక చిన్న రిక్వెస్ట్ ఆల్మోస్ట్ నేను స్కైప్ కాల్ అందరికీ కలుపుతున్నాను కొంతమందికి రీచ్ అవుతుంది కొంతమందికి రీచ్ అవ్వట్లేదు కొంచెం టైంకి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ నేను ఇండివిజువల్ కాల్స్ కూడా చేస్తున్నా స్కైప్ కాల్ కూడా చేస్తున్నాను టూ లార్జ్ గ్రూప్ ఉన్నా కూడా నేను సపరేట్ గా కూడా కాల్ చేసినమాట కొంతమందికి అందట్లేదు వచ్చే టైంకి చూసుకొని అటెండ్ కాండి నేనైతే ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నాను ఇది నా చిన్న రిక్వెస్ట్ ఇంకా మీ దట్ అందరికీ ప్రైజ్ రావడం